ఆస్ట్స్ట్ పీపుల్ వాళ్ళు ఏమన్నారో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కర్మను పెట్టి వస్తుంది దేవుడు లేడు దెయ్యము లేదు అన్నారు కర్మ మీమాంసకులు దేవుణ్ణి ఒప్పుకోలేదు మళ్ళీ ఎందుకంటే కర్మ వల్ల సుఖం వస్తుందని ఓసారని దేవుడు వల్ల సుఖం వస్తుందని ఇంకోసారి అంటే అక్కడికే నీకు వైవిధ్యం వచ్చేసింది కాన్ఫ్లిక్ట్ వచ్చేసింది ఇప్పుడు నువ్వు కర్మ చేయాలా దేవుణ్ణి పట్టుకోవాలా వెళ్ళి ఒకసారి నేను మా నాన్నగారి దగ్గర పూర్వ మీమాంస పుస్తకం చదువుతున్నా చదువుతుంటే ఒక ప్రసంగం వచ్చి ఇప్పుడు ఈ కర్మవాదులు భక్తిని అంగీకరించరు కర్మవాదులు భక్తిని ఇది ఇవే భక్తి సిద్ధాంతం అది ఉంది కదా ఈ కర్మవాదులు ఒప్పుకోరు కర్మవాదులంటే ఇప్పుడు ఈ లోకంలో ఉండే వాళ్ళని కాదు శాస్త్రంలో మీమాంసకులు భక్తి మాట ఎత్తారు ఇప్పుడు ఉదాహరణకి మీమాంసా న్యాయ అని ఒక గ్రంథం ఉన్నది కర్మశాస్త్రము ఆపదేవహాని దా కర్మ కర్మఫలముల యొక్క నిర్వచనమే ఉంటుందో తప్ప భక్తి మాట ఉండదు నేను అన్నాను వీళ్ళకి ఏమిటి సమస్య భక్తి గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడరు అని నేను అడిగాను అడిగితే ఆయన ఏమని చెప్పారో తెలిసిన భక్తి అని వీడు కర్మ మానేస్తాడు వెంకటేశ్వర స్వామిని శరణాగతి చేశానంటాడు కర్మం మానేసి వడలొత్త కూర్చుంటాడు కాబట్టి భక్తి మాట తీసుకొస్తే కర్మ కాంప్రమైజ్ అయిపోతుంది అని చెప్పారు కరెక్టా కదా వెంకటేశ్వర స్వామి వడలు ధరలు పెంచేట ఎందుకు వడలు మెచ్చుకోమండి మనకెందుకు వడలు మన మనం చేసుకుని కదా మనమే వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టి తినచ్చు కదా వాడి ధర పెంచితేనేటి పెంచకపోతేనేమిటి వండర్ఫుల్ ఐడియా కదా మీరు వడ చేసుకోండి మీకు వడ తినాలంటే వడ చేసుకోండి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టేసి మీరు తినేసేయండి అయిపోయాయి దీంట్లో మీరు ధర పెంచితేనేటి పెంచకపోతేనేమిటి సో మధ్య కాబట్టి జిజ్ఞాస యొక్క స్వరూపము ఈ కారణకార్యభావము వెంట పరిగెత్తుతలో లేదు తర్వాత జడ తదాత్మ్యమును తప్పనిసరిగా పరిహరించవలేను దేహము జడము జడముతో తదాత్మ్యాన్ని మీరు చెంది ఈ దేహము నేను చూడండి ఈ దేహము నేను నేను అయ్యాకనే మీకు కర్మ అనే మాట వచ్చింది ఇది నేను పుట్టాను ఎక్కడ ఎందువల్ల పుట్టాను కర్మను పుట్టి పుట్టాను అని నువ్వు కర్మను బట్టి దేహం పుట్టిందంటున్నావా నేను పుట్టాను అంటున్నాడా ఇప్పుడు దేహం యొక్క పుట్టుక మీ మాంశ చేస్తున్నాడా తన పుట్టుక మీమాంసం చేస్తున్నాడా తన పుట్టుక తను పుట్టుక ఎందుకు వచ్చింది దేహం పుట్టింది కాబట్టి దేహం పుడితే నువ్వు పుట్టినట్టు ఎలా అయింది జడముతోటి తాదాత్మ్యము అనే పని ఏదైతే ఉన్నదో అది జిజ్ఞాసకు గొడ్డలి పెట్టు వంటిది జడ తాదాత్మ్యము వల్ల జిజ్ఞాస పూర్తిగా లోపిస్తుంది కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస అన్నదే సిద్ధించదు తర్వాత మృత్యుభయము ఉన్నంత వరకు వీడు ఆత్మస్వరూప విచారానికి అర్హతే ఉండదు వీడికి మృత్యుభయము కావండి ఇప్పుడు కర్మ వల్ల దేహము దేహాన్ని బట్టి కర్మ కర్మను బట్టి దేహము దీంట్లో మృత్యుభయం ఉంటుందా ఉండదా ఉంటుంది ఎందుకంటే కర్మ వల్ల దేహం పుట్టింది దేహం పుట్టిందంటే తప్పనిసరిగా దిత్తుంది కాబట్టి మృత్యుభయం ఉండి తీరుతుంది కాబట్టి మృత్యుభయంలో ఉండి ఆత్మ ఆత్మస్వరూపాన్ని గురించి జిజ్ఞాస చేస్తాడు తర్వాత ఇప్పుడు ద సత్యము సౌందర్యం ఏమిటంటే సత్యంలో ఉండే మహిమ ఏమిటంటే సత్యము ఉన్నదియే సత్యం ఉన్నది అంటే ఇప్పుడు ఉన్నదియే సత్యం ఇక్కడ ఉన్నదియే సత్యం అది సత్యం యొక్క సౌందర్యం ద బ్యూటీ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ దట్ ఇట్ ఈజ్ వాట్ ఈజ్ మీరు సత్య వస్తువు యొక్క ఆవిష్కారం గురించి ఆలోచిస్తున్నారు కదా ఇప్పుడు సత్య వస్తువు మీరు కష్టపడి పనిచేసి తయారు చేసేది కాదు కష్టపడి పనిచేసి తయారు చేసేది అంటే ఇప్పుడు అది భవిష్యత్తులో వస్తుంది అది అలా ఉండదు సత్యం ఏమండి ఒకప్పుడు సత్యం ఉండేది ఇప్పుడు లేకుండా పోయింది అంటే గతంలో ఉంది ఇప్పుడు లేదు అది కూడా సత్యం కాదు సత్య వస్తువుకి గతముతో కానీ భవిష్యత్తుతో కానీ సంబంధం లేదు ఇప్పుడు ఉన్నది ఇక్కడ ఉన్నది సత్యము అటువంటి సత్యతత్వము యొక్క విచారం చేసే సందర్భంలో కారణకార్య భావం అనేది ఏమవుతుందండి మీరు కారణం కారణాన్ని పట్టుకుంటే కార్యం భవిష్యత్తులో ఉంటుంది కార్యాన్ని పట్టుకుంటే కారణం గతంలో ఉంటుంది మీరు కారణం అంటే గతంలోకి పోతారు కార్యం అంటే భవిష్యత్తులోకి పోతారు మీరు వర్తమానంలో ఉండనే ఉండరు కాబట్టి వర్తమానాన్ని విడిచిపెట్టి గతాన్ని భవిష్యత్తుని పట్టుకుని గతానికి భవిష్యత్తుకి మధ్యలో కారణ కార్య సంబంధాన్ని ఒకదాన్ని కల్పించుకుని ఆ విధమైనటువంటి భ్రాంతిలో విచారించే భ్రాంతిలో ఉన్న వ్యక్తి ఆత్మ విచారాన్ని చేయుటకు అర్హతను కోల్పోతాడు ఎందుకంటే ఆత్మ గతము కాదు భవిష్యత్తు కాదు ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉన్నది ఏ సత్యమే ఈ మాట చాలా తప్పనిసరిగా పెద్దలు గమనించదగ్గ విషయం ద బ్యూటీ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ దట్ ఇట్ ఈజ్ వాట్ ఈజ్ ఉన్నది సత్యం రాబోయేది సత్యం కాదు గతము సత్యం కాదు ఏది ఉన్నదో అది సత్యం ఏది ఉన్నదో అది సత్యమంటే మీ కారణకార్యభావం ఏమవుతుందండి పోతుందోతుంది కాబట్టి గతకాలీన స్మృతులు నెవరు వేసి తద్వారా సత్యాన్ని స్థాపించబూనుట లేక భవిష్యత్తునే ఊహ చేసి కల్పించి తద్వారా సత్యాన్ని స్థాపించబూనుట ఇది ఇది అజ్ఞానం తప్ప అది జిజ్ఞాస యొక్క పద్ధతియే కాదు నేను భోక్తను ఇది భోగ్యము అనేది కల్పన కారణము కార్యము నేను అంటే దేహము దేహంతో వీడు తారాత్మ్యాన్ని చెందితే కారణం అవుతాడు దీనికి కర్మను నేను చేస్తాను కర్మ కార్యం అవుతుంది నేను కారణము కర్మ కార్యము మళ్ళీ మన మరుక్షణంలో కర్మ కారణము నేను కార్యము ఏమండి సో ఈ కారణ కార్యభాగం కూడా ద్వైతం విభా కల్పితమైనటువంటి విభాగం వల్లనే ఈ కారణకార్యభావము అనేది వస్తుంది వాస్తవంలో జ్ఞాత జ్ఞేయము కర్త క్రియ తర్వాత భోక్తా భోగ్యము అనే విభాగములన్నీ కూడా అజ్ఞాన కల్పితములే కాబట్టి కారణకార్యభావాన్ని అంగీకరించరు ేతో ఫత్ సిద్ధి ఫలసిద్ధి హేతు కతరపూర్వనిష్పన్న సిద్ధిరపేక్ష हेतो ఫలాత్ సిద్ధి धर्मा धर्मादि నుండి దేహము పుట్టింది చూడండి మళ్ళీ మరుక్షణం ఫల సిద్ధిష్ట హేతుత ధర్మాధర్మాది ఎలా ఉందో తండ్రి నుంచి కొడుకు పుట్టాడు తండ్రి ఎక్కడి నుంచి పుట్టాడు కొడుకు నుంచి పుట్టాడు అలాగా అక్కడికక్కడే ఆ సైకిల్ ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్ ఇది రాంగ్ ఇట్ ఈజ్ సో హేతో ఫలాత్ సిద్ధి కర్మ నుండి దేహము పుట్టింది హేతు అంటే కర్మ ధర్మాధర్మాది కర్మ దాని నుంచి దేహము పుట్టింది సో ఇది ఫలం ఎక్కడి నుంచి వచ్చింది దేహం ఎక్కడి నుంచో ఫల సిద్ధిష్య హేతుత మళ్ళీ ఈ ఫలం హేతువు నుంచి వచ్చింది అని చూడండి నేను మాండూక్యోపనిషత్తు గౌడపాద కారికలు అని బయటకు తీసుకొచ్చి అలాత శాంతి ప్రకలనని నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఈ మీమాంస చేస్తున్నారు కానీ లేకపోతే మీరు ఏం చేస్తూ ఉండుండి వారు ఆ కర్మ నుంచి ఈ దేహం వచ్చింది ఈ దేహం వల్ల మళ్ళీ కర్మ వస్తుంది అంతకు ముందు ఒక దేహం అంతకు ముందు అలాగా అనుకుంటూనే కలక్షేపం చేశారు కదా ఇంతకాలం సో నేను అంచేతనే మండుకి ఉపనిషత్తు లాస్ట్ని చెప్తానన్నా ఎందుకని ముందే చెప్తే మీకు ఆ పరిణతి లేకుండా మీకంటే మీకని కాదు జనరల్గా ఇన్ జనరల్ మనలో ఆ పరిణతి లేకుండగా డే వన్నే కారణ కార్య విచారము తోసిపారేసి ఆ విధంగా మొదలుపెడితే పరిణతి లేకుండా కనుక ఆ రకమైన విచారం చేస్తే కొంత కన్ఫ్యూషన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉన్నది అందుకోసం నేను ఇంతకాలం ఆలస్యం చేసి ఇప్పుడు చెప్తున్నా కొత్తగా వచ్చే వాళ్ళు ఏమీ చింత చేయకండి అది గమ్మను తెలుసుకునే ప్రయత్నం చేయండి దీనికోసం దీనికోసం క్లాసు మానేయాలన్న అభిప్రాయం కాదు కానీ దీంట్లో ఈ దోషము కలదు ఇప్పుడు దీంట్లో ఇంకొక దోషం కూడా ఉండండి ఇప్పుడు మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసు వేదాంతం ఎందుకు చదువుతారు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న కోసం చదువుతారు లేదు ఏమండి చెప్పేవాడు వేదాంత ఎందుకు చెప్తాడు ఆత్మస్వరూపాన్ని బోధించ ఆత్మస్వరూపాన్ని తెలుపుడు చేయటం కోసం చెప్తాడు అంటే వేదాంతం చెప్పేవాడైనా వినేవాడైనా వీళ్ళిద్దరూ చేస్తున్నదేమిటి బ్రహ్మజిజ్ఞాస బ్రహ్మజిజ్ఞాస బ్రహ్మ ఆత్మ వీళ్ళు బ్రహ్మ జిజ్ఞాస చేస్తామని మొదలుపెట్టి ఈ చెప్పేవాడేమో బ్రహ్మ తప్ప అన్నీ చెప్తాడు ఏమంటే ఈ వినీవాడు నడుపు సారా వాడైనా ఏమండి మాకు బ్రహ్మ చెప్పండి మాకు ఈ గోళంతా ఎందుకు అని వీడైనా బ్రహ్మని పట్టుకుంటాడా వాడికే అక్కర్లేదు బ్రహ్మ ఇంకే పైకి అంతా నటన మేము బ్రహ్మజిజ్ఞాస చేస్తున్నామని వీడంటాడు మేమేమో ఆయన దగ్గర బ్రహ్మ విజ్ఞాస చేస్తున్నామని వాళ్ళు అంటారు నేను చూసినంతలో వాడు చేయటం వీళ్ళు చేయటం లేదు బ్రహ్మజిజ్ఞాస అందరూ ఎవళ్ళు బ్రహ్మజిజ్ఞాస చేయటం లేదు బ్రహ్మజిజ్ఞాస అంటే వెళ్ళకొడవా ఏమే మీరు అనేకానేకములైన కల్పనలు ఊహలు విశ్వాసాలు అంధవిశ్వాసాలు ఇవన్నీ నెత్తిమీద మోసుకుంటూ బ్రహ్మజిజ్ఞాసేం చేస్తారండి నేను పుట్టాను నేను పుట్టాను అంటుంటే మీరు ఆత్మవిచారం ఏం చేస్తారు ఆత్మవిచారం చేసేదానికి పుట్టుక ఏమైనా సంబంధం ఉందా అసలు భగవద్గీత ప్రథమ శ్లోకం ఏమిటి అజోనిత్య శాశ్వతోజను పురాణ నహన్యతే హన్యమానే శరీరే అజహా వీడు పుట్టలేదు కాదా వీడు చచ్చిపోతాడు శరీరం పడిపోతుందంటే శరీరం పడిపోయినా వీడు చావడు ఏమి ఆత్మవిచారం చేస్తున్నట్టు మేము ఆత్మవిచారం చేస్తున్నామని ఒక బహాన ఆత్మవిచారమే లేదు జిజ్ఞాస అలా ఉండడు జిజ్ఞాసలో మీరు కారణకార్యభావాన్ని స్వీకరించిన సందర్భంలో కూడా అనేకములైనటువంటి కండిషన్లు పెట్టుకుని స్వీకరిస్తారు మాయా సతో హి మాయ జన్మ సత్ సత్ అంటే ఉన్నది ఉన్నది పుడుతుందా ఉన్నది పుట్టడం ఏమిటండి ఉన్నది పుట్టడం ఏమిటి ఉన్నది కదా ఉంటు పుట్టడం ఏమిటి మా మా తమ్ముడు మా లేకపోతే మా అబ్బాయి నా కొడుకు రేపు పుడతాడు ఏమిటి నా కొడుకు రేపు పుట్టడం ఏమిటి ఉన్నది కదా ఉన్నది ఎలా పుడుతుంది కాదయ మాయయా ఎన్న మాయా అనే ఒక ప్రిన్సిపుల్ని తీసుకొని జన్మ ఏమండి మాయ చేతను సత్తు పుట్టును అంటే అర్థమేటి యథార్థంగా పుడుతుందా పుట్టదా పుట్టదు అంటే అర్థమేంటి చూడు పుట్టినట్లు కనపడుతూ ఉంటుంది కనపడేది సత్యం అది మిథ్య కనపడమే కానీ వాస్తవంగా ఉన్నది కాదు ఈ సత్యాన్ని తెలుసుకో అలా ఉంటుంది కానీ ఆత్మవిచారం అన్నది ఆ ఉంటుంది కాబట్టి యూ హెవ్ టు కాల్ ఎ స్పేడ్ ఎ స్పేడ్ మీరు సత్యాన్ని కప్పిపుచ్చి ఆత్మవిచారం ఎలా చేస్తారు కనుక ఇదొకటి సాధకులు గమనించాల్సి ఉంటుంది సో ఇప్పుడు సరే నేను కొంచెం డైవర్ట్ అయ్యాను మళ్ళీ వెనక్కి వస్తే కర్మ నుండి దేహము పుట్టింది ఓకే కర్మ ఎక్కడి నుంచి పుట్టిందండి దేహము నుండి కర్మ పుట్టింది సో ముందు ఏది పుట్టిందో చెప్పు కథల పూర్వ ముందు ఏది పుట్టింది ముందు కర్మ పుట్టిందా దేహం పుట్టిందా ఎందుకంటే ముందు నువ్వు కర్మ పుట్టింది అని చెప్తే ఆ కర్మని బట్టి అది హేతువైంది దాన్ని బట్టి దేహం పుట్టింది అని చెప్పచ్చు కాబట్టి నువ్వు ముందు ఏది పుట్టిందో చెప్పు లేదా ముందు దేహము పుట్టింది అని చెప్తే దేహం ముందు పుట్టింది అది హేతువైనది దాని నుండి కర్మ పుట్టింది అని చెప్పచ్చు ఇప్పుడు కార్యము సిద్ధించాలంటే కారణం సిద్ధించాలి కారణము సిద్ధించిన తరువాతనే కార్యము సిద్ధిస్తుంది ఇంకా కార్యమే సిద్ధించలేదు నీకు కారణం ఎలా సిద్ధిస్తుంది సో కథరత్ పూర్వ నిష్పన్నం ఏది కథరత్ అంటే ఆ రెండింటిలో ఏది దేహము కర్మ ఆ రెండింటిలో ఏది ముందు పుట్టిందో నువ్వు చెప్పు ఎస్య సిద్ధిరపేక్షయ సో దాట్ రెండవది ఆ మొదటి సిద్ధించిన దాన్ని బట్టి మనకి సిద్ధిస్తుంది నువ్వు ఏది ముందో చెప్పి అంటే ఇప్పుడు విత్తు ముందా చెట్టు ముందా అంటారు అంటే అంటే విత్తు ముందా చెట్టు ముందా అనేది వస్తుంది రాబోతోంది ఆ విచారం కొంచెం ఓపిక పట్టండి అది వచ్చిన తర్వాతనే ఆ చర్చ చేద్దాము సో భాష్యం అసంబంధతా దోషేణ హేతుఫల అపోదితే హేతుఫల కార్యకారణభావే కర్మకు దేహానికి మధ్యన కారణకార్య సంబంధాన్ని పక్కన పెట్టాం తీసేసాం ఎందుకంటే కారణకార్య సంబంధము సిద్ధించాలి అని మీరు ప్రయత్నం చేస్తే అసంబంధము అనే దోషం వచ్చింది వాటి మధ్యన హేతువుకి ఫలానికి సంబంధము లేదు సంబంధమే సంభవము కాదు అనే దోషం వచ్చింది ఇప్పుడు ఈ దేహం ఉన్నది ఈ దేహము ఈ దేహము దీనివల్ల కర్మ పుడుతోంది అని మీరు అన్నారు ఈ దేహం వచ్చింది దీనివల్ల కర్మ పుడుతోంది మంచిది ఓకే స్టే ఆన్ దాట్ ఈ దేహము వలన కర్మ పుట్టుతున్నది అని అన్న తర్వాత కారణ కార్య సంబంధాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేసి ప్రయత్నం చేశారు కానీ ఈ దేహము ఎక్కడి నుంచి వచ్చింది అన్న ప్రశ్నకి సమాధానంగా కర్మ నుండి వచ్చింది అని మీరు ఎప్పుడైతే చెప్పారో ఈ పరస్పర వైరుధ్యం పుత్రుని నుంచి తండ్రి పుట్టినాడు అని చెప్పినట్టుగా వచ్చేసి ఆ రెండింటి మధ్యన సంబంధమే కుదరదు కర్మకి దేహానికి మధ్యన సంబంధమే కుదరదు ఎందుకంటే ఈ దేహమునకు ఈ దేహంతో చేసిన కర్మకి సంబంధం ఏదో రకంగా కష్టపడి మీరు పెట్టచ్చు తప్ప ఈ దేహానికి మరో దేహంతో చేసిన కర్మతో ఎలా సంబంధాన్ని మీరు కలుపుతారు మరో దేహంతో కర్మ చేయడం ఏమిటి ఈ దేహముతో కర్ ఈ దేహముతోటి ఈ దేహము ఆ కర్మ నుంచి ఈ దేహం పుట్టడం ఏమిటి ఆ సంబంధమే కుదరదు ఈ అసంబంధత అనే దోషాన్ని అంటే మీ యొక్క కారణకార్యముల రూపంగా ఒక సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయటము సంభవం ఒకటలేదుమండి ఈ విషయాన్ని చెప్పడం అయింది అయినప్పటికీ కాబట్టి కారణకార్య సంబంధము పొసగదు అని నిరూపించడం అయినప్పటికీ హేతుఫల అన్యోన్య సిద్ధి అభ్యుపగమ్యతే యా ఈ అసంబంధమోనే దోషం వస్తోంది దేహమునకు కర్మకు మధ్యలో కార్యకారణ భావాన్ని నీవు నిరూపించబోనుకుంటే అసంబంధమోనే విషాణవత ఎద్దుకొమ్ములకు ఎలా అయితే పరస్పరము సంబంధము ఉండదో ఆ విధంగా ఈ అసంబంధమనే దోషం వస్తుంది మేము ఇంతకుముందు నిరూపించి ఉన్నాము అయినప్పటికీ కూడా నీవు దేహమునకు కర్మకు మధ్యలో సంబంధమును నీవు నిశ్చయ కారణకార్య సంబంధమును మేము స్వీకరిస్తాము అనే పక్షంలో ఏది ముందు కుట్టిందో చెప్పు ఇది ఎలా ఉందో నేను దృష్టాంతం చెప్తూ ఉంటా ఒక అమ్మగారు నెక్లెస్ ఉండి దాని దగ్గర నెక్లెస్ చెరిపించి గాజులు చేయించుకున్నారు ఏదో దృష్టాంతంగా చెప్తున్నా ఓకే నెక్లెస్ చేరిపించి గాజులు చేయించుకున్నారు ఇప్పుడు గాజులు అనేదానికి నెక్లెస్ కారణం అయిందా చెప్పండి మీరు ఒకవేళ నెక్లెస్ కారణము గాజులు కార్యము అని మీరంటే అది వినడానికి ఎలా ఉంది ఆ సందర్భంగా లేదండి అంటే ఏమని చెప్తామన్నమాట నెక్లెస్ నుంచి గాజులు పుట్టును అని చెప్తాం అలా చెప్పచ్చా కొంతకాలమైన తర్వాత గాజులు జరిపించి నెక్లెస్ చేయించుకున్నారనుకోండి అప్పుడు ఏమైనా చెప్పాల్సి వస్తుంది గాజుల నుండి నెక్లెస్ పుట్టును అని చెప్పాల్సి వస్తుంది ఈ దేహము నుండి కర్మ పుట్టును కర్మ నుండి దేహము పుట్టును అన్నది అలా లేదది అలాగే ఉందిగా దాని మొహం అలాగే ఉందా ఇంకేమైనా అంతకంటే బెటర్గా ఉందా కాబట్టి నెక్లెస్ జరిపించేసి గాజులు జయించుకుంటే నెక్లెస్ కారణము గాజులు కార్యము కరెక్ట్ కాదు అలాగే కరెక్ట్ కాదు ఓకే అయితే మీరు ప్రశ్న అడగచ్చు కాదులండి మీరు మరీ అలాగే మాట్లాడేస్తున్నారు బంగారము కారణము నెక్లెస్ కార్యము అన్నారు బంగారము కారణము నెక్లెస్ కార్యము ఇప్పుడు మీరు నేను ప్రశ్న అడుగుతా ఆ ప్రశ్న నేను ఏదో వెళ్ళకోవడానికి అడిగానునో లేకపోతే చెప్పిన మాటను త్రోసిపుచ్చడానికి అడిగానునో అనుకోవద్దు మీరు మీరు కొంచెం కాషస్గా ఆలోచించి దాని తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి గోల్డ్ కారణము బంగారము కారణము నెక్లెస్ కార్యము అని మీరు అన్నప్పుడు బంగారం చెప్పిందా నేను కారణము అని బంగారం చెప్పిందా లేదు నెక్లెస్ చెప్పిందా నేను కార్యము అని నెక్లెస్ చెప్పిందా చెప్పలేదు మీరు చెప్తున్నారు ఓకే మీరు చెప్తున్నారు అంటే బంగారం ఏం చెప్పట్లేదు నెక్లెస్ ఏం చెప్పట్లేదు మీరు చెప్తున్నారంటే అది మీ బుద్ధిలో ఉన్న ఊహలకి రూపం ఇస్తున్నారు తప్ప మరొకటి కాదు ఏమండి ఇది ఒక మాట నేను ఇంకో మాట చెప్తా ఇప్పుడు నెక్లెస్ గోల్డ్ కారణము అంటే గోల్డ్ నేను నెక్లెస్ని తయారు చేస్తాను సృష్టిస్తాను అని అనుకుని నెక్లెస్ను సృష్టించిందా లేదు కదా మరి గోల్డ్ కారణం అని ఎందుకు అంటున్నావు నువ్వు గోల్డ్ నేను నెక్లెస్ను సృష్టిస్తాను అని అనుకుని సృష్టించిందా లేదు కదా గోల్డ్ కారణం ఎందుకు అనుకుంటున్నావు తర్వాత ఈ నెక్లెస్ నేను గోల్డ్ నుంచి పుట్టాను అని అనుకుంటుందా అది లేదు కదా నువ్వే అనుకుంటున్నావు అది కార్యము అని కాబట్టి నెక్లెస్ ఎందు కార్యత్వము గోల్డ్ రెందు కారణత్వము నీవు దాని నెత్తిని నీవు అధ్యారోపణం చేసావు తప్ప వాటి ఎందు స్వతహాగా ఉందా నేను ఇంకో ప్రశ్న అడుగుతా బంగారం ఉంది మీరు పత్తులాలు బంగారం కొన్నారు నెక్లెస్ చేయించాలనుకున్నారు ఆ బంగారంలో నెక్లెస్ యొక్క కారణము అనే ధర్మము దాని ఎందు లేదు కదా తర్వాత ఇప్పుడు గోల్డ్ వైర్ ఉంది ఈ వైర్ ఇలా సాగ తీసి ఇది ఏమిటి అని అడిగా అడిగితే ఇది గోల్డ్ అని చెప్పారు దాన్ని ఇలా కొంచెం హుక్కు కింద చేసి మెళ్ళలో పెట్టుకుని ఇలా ఇక్కడ పెట్టి చూపించి మళ్ళీ తీసేసి మళ్ళీ ఆ పెట్టి ఇది ఏమిటి అడిగా ఇన్ని ఎక్లస్ అని చెప్పారు అంతేనా దట్ ఈజ్ వాట్ హ్యాపీన్ అంటే ఏమిటి ఇలా సాగ తీసి ఉన్న గోల్డ్ అది గాయబ్బైపోయి కొంచెం ఇలా హక్కుల కింద చేసి మెడ చుట్టూ పెట్టి మళ్ళీ తీసేసి ఇలా పట్టుకుంటే అది నెక్లెస్ కొత్తగా పుట్టుకొచ్చేసింది నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చింది నెక్లెస్ వెల్ ఫ్రెండ్ యూ గాట్ ఇట్ కాబట్టి నెక్లెస్ అనేది ఏదీ లేదు నెక్లెస్ అనేది ఒకటి ఉంటే ఉంది ఉండడానికి ముందు పుట్టింది గోల్డ్ నుంచి పుట్టింది అని మీరు అనొచ్చు అసలు నెక్లెస్ అనేది ఏదీ లేదు ఏమండి మీకు ఇంకో మట చెప్తా నెక్లెస్ అంటే ఏంటండి నెక్ అంటే మెడ మెడ చుట్టూ ఉండేది నెక్లెస్ అవునండి ఈ గోల్డ్కి నెక్ మెడ తోటి ఏమిటండి సంబంధం గోల్డ్కి మీ నెక్కి మీ నెక్ కాబట్టి కొన్ని ఇంకోహల్ల నెక్ అసలు ఇన్ జనరల్ మనిషి యొక్క గ్రీవాకి కంఠానికి బంగారానికి ఏమిటండి సంబంధం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి ఈ కార్య భాగం మీరు కాబట్టి నెక్లెస్ మిథ్యా నెక్లెస్కి గోల్డ్కి మధ్యన ఉండే కారణకార్య సంబంధం మిథ్య దెర్ నో సచ్ థింగ్ అట్ ఆల్ లేనిది ముందు కల్పించడం ఏమంటే కల్పించి దానికేమో కార్యకారణ సంబంధాన్ని కల్పించడం ఇది ఎలాగంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఊరు వెళ్ళాను కెనడా వెళ్ళాను కెనడా వెళ్ళినప్పుడు మా మిత్రుడు పాపం ఏదో దుఃఖంలో ఉన్నాడు ఏమండి నీకేమయ్యా దుఃఖం నేను ఏదో పుస్తకంలో కూడా రాశాను ఇది ఏమయ్యా నీకేమిటి దుఃఖం అని అడిగాను అడిగితే స్టాక్ మార్కెట్ డౌన్ అయింది అనిచేత దుఃఖంగా ఉంది అని చెప్పారు ఏమండి స్టాక్ మార్కెట్ డౌన్ అయితే దుఃఖం అంటే ధనము పోయినది ఏమండి ధనం అసలు ఉందా ధనం అనేది ఒకటి ఉందా స్టాక్ మార్కెట్లో ధనం అనేది ఏముండదు ఇరికా కాగితాలు అంకెలు తప్ప ధనం అనేది ఏముండదు మీరు ఐదు డాలర్లు నోట్ ఇస్తే కాఫీ ఇచ్చి చిల్లరిస్తారు మీకు స్టాక్ కాగితం ఇస్తే కాఫీ ఇచ్చి చిల్లరిస్తేనే ఇవ్వడు ఎందుకంటే క్రయ విక్రయములకు ఏదో అదే ధనం ఈ స్టాక్ కాగితం ఉన్నది మీ మనసులో ఉన్న కల్పన తప్ప అది వాస్తవం కాదు ఆ కాగితాలు అంతా వర్చువల్ మనీ తర్వాత అసలు నేను చెప్పదొచ్చుకున్నది ఏంటంటే నీ దుఃఖమునకు హేతువు స్టాక్ మార్కెట్ అని అతను అన్నాడు అతను ఇంకో మాట కూడా అన్నాడు ఏమన్నాడు స్టాక్ మార్కెట్ డిప్పవ్వడానికి గ్రహస్థితి బాగులేదు అది కూడా నేను యథార్థం చెప్పాను అంటే ఇప్పుడు ఏమిటి గ్రహస్థితి కారణం స్టాక్ మార్కెట్ కార్యండి మళ్ళీ స్టాక్ మార్కెట్ కార్యం కారణం నా దుఃఖం కార్యం ఏమండి నేను అన్నాను చూడు ఓపెన్ చేయి మెడిటేషన్ క్లాస్కి రమ్మన్నాను ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ అయింది మెడిటేషన్ అయిన తర్వాత నేను అడిగా ఎలా ఉంది నీ మనస్సు ఎలా ఉందో ప్రశాంతంగా ఉంది దుఃఖం ఉందా అంటే లేదని అన్నాడు మరి క్లాస్కి వచ్చే ముందు దుఃఖం ఇప్పుడు ఉందండి అన్నాడు అంటే ఇప్పుడు దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది నీవు స్మరించుకోవడం చేత వచ్చింది కాబట్టి దుఃఖము నీ మనస్సులో ఉండే స్మృతిని బట్టి వచ్చిందా లేక స్టాక్ మార్కెట్ నుంచి గ్రహాలను బట్టి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందండి దుఃఖం నీ మనస్సులో ఉండే స్మృతిని బట్టి వచ్చింది నీ మనస్సులో ఉన్న స్మృతి అది కల్పన కాదు అది అది తర్వాత నీకు దుఃఖం వాస్తవంగా ఉందా ఈ దుఃఖము ఎవరికి నాకు నేను ఎవరు నువ్వు కళ్ళు నేను ఎవరు అనే ప్రశ్నని అనుసంధానం చేసి చెప్పు నాకు దుఃఖం ఉందేమో లేదు అదే దుఃఖం లేదు మన స్వరూపంలో లేకున్నా దాన్ని మనం కల్పించుకుని ఆ కల్పనకి కల్పితమైన దుఃఖానికి కారణాలని అన్వేషిస్తూ ఎవడి బుద్ధికి తోచిన కారణాన్ని వాడు పెట్టుకుంటూ అలా మీరు కాలక్షేపం చేస్తున్నారు తప్ప వాస్తవంగా దుఃఖం లేదు ఏమండి ఇంకో దృష్టాంతం చెప్తారు ఇదేమిటిది కాగితం కాగితమే కదా ఇది ఓకే ఇదేమిటిది పడావా ఇది పడావా ఏదో రాలేదు మంచి కాగితం అయితే బానే వచ్చింది ఇది పడావా పడవ కాగితం పడవ కాదు పడవా పడావా ఏమండి ఇప్పుడు ఈ పడవ దేని నుంచి పుట్టింది కాగితం నుంచి పుట్టింది ఎలా ఉంది ఈ కారణకార్యభావం ఎంత అందంగా ఉంది ఇది పడవా ఇప్పుడు ఏమిటిది ఇప్పుడేమిటి కాగితము కాగితం నుంచి పడవ పుట్టింది పడవ కార్యము కాగితం కారణము ఎలా ఉంది కారణ కార్యభావం మీ కల్పన తప్ప దాంట్లో సారమేమి లేవ కాబట్టి ముందు పడవని కల్పించాలి పడాలా కల్పించాలి పడవ నా మొహం లేదు పడవా ముందు కల్పించి దానికి కాగితము కారణము అని కల్పించాలి కారణ కార్యభావాన్ని కల్పించాలి కాగితము ఉండేది ఇప్పుడు లేదు పడవ లేదు ఇప్పుడు వచ్చింది అని కల్పించాలి వాస్తవంలో మీరు పడవన్నప్పుడు అది కాగితమే కాగితము ఉన్నప్పుడు కారణము ఉన్నప్పుడు కాగితమే గతంలో వర్తమానంలో భవిష్యత్తులో ఎప్పుడు కాగితమేది అక్కడ కారణం లేదు కార్యం లేదు దేహము కర్మ కూడా అట్టిదే ఆత్మస్వరూపంలో దేహ సంబంధము లేదు కర్మ సంబంధము లేదు సుఖ దుఃఖ సంబంధము లేదు కాబట్టి ఒక విస్తృతమైన కల్పన చేసి ఆ కల్పనని కల్పనకి కార్యకారణ సంబంధాన్ని వెతుక్కుంటూ పోవడము అంతకంటే వేరే ఏం లేదు తర్వాత మీకు ఇంకొకటి అంటారు మీరు జాగ్రత్తగా గమనించండి అంటే సూక్ష్మంగా తెలుసుకునే విషయాలు సూక్ష్మంగా తెలుసుకుంటే జీవితంలోనే ఒక చక్కటి వికాసం వస్తుంది సత్యమునకు దగ్గర అవుతాడు మనిషి సో ఇది కాగితము ఏమండి ఇది కాగితం కదా ఇది పడవ కావండి ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా ఇంతకు ముందు కాగితమే ఇప్పుడు కూడా కాగితమే అది ఇప్పుడు ఇది కాగితం కదా ఇది కాగితమే కదా అంతకుముందు కాగితానికి దీనికి తేడా ఏమైనా వచ్చిందా ఏమీ తేడా రాలేదు అంతకుముందు ఏ కాగితం ఉందో అదే కాగితం ఎలా ఉందో అలాగే ఉంది ఈ పడవ ఎక్కడి నుంచి వచ్చింది ఈ పడవ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పంటారా అంతకుముందు కాగితముగా ఉన్న కాగితము మీ మనస్సులో ఆరూఢమై ఇప్పుడు పడవ అనే రూపంగా ప్రకటమైనది సపోజ్ నామరూపాలు ఏ నామరూపాలు కూడా కాగితంలో లేవు మీ బుద్ధి ఉన్నాయి మీ అంటే కాగితము మానవ మస్తిష్కంలో రిఫ్లెక్ట్ అయి పడవ అయినది చమండి ఇప్పుడు మీరు మాట చెప్తారు ఇప్పుడు రేడియో రేడియో చూడండి నా రేడియో అన్నప్పుడు ఈ నా అనేది దాంట్లో ఉందా నా బుద్ధి ఎందుందా నా బుద్ధి ఎందు దాంట్లో లేదు దాంట్లో లేదు నా బుద్ధి ఎందున్న మమత్వాన్ని దాని ఎందు ఆరోపించారు చెండి ఇప్పుడు ఇద్దరు నిలపడి ఉన్నారు ఒకడు కొంచెం వయస్సు ఉన్నట్టుగాను ఒకడు యంగ్ గాను పక్కపక్క నిలపడున్నారు పక్కపక్క నిలపడుంటే మీరు చూడగానే ఎస్ ఈయన తండ్రి ఆయన కొడుకు అని మీరు చెప్పగలరా చెప్పలేరు చెప్పలేరు కానీ ఆయన అనుకుంటాడు వీడు నా కొడుకు అని ఆయన అనుకుంటూ ఉంటాడు వీడు నా తండ్రి వీడు అనుకుంటూ ఉంటాడు ఈ విధంగా అలా అనుకోవడానికి అలవాటు పడి ఉంటారు ఎందుకు అనుకుంటున్నారంటే అలా అలవాటు పడి ఉంటారు అదే వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం కాదు అలా అనుకోవడానికి అలవాటు పడి ఉంటారు అందుకోసం అలా అనుకుంటుంటారు మాని మానికర్ బంధనమే ఆయో అని హృషిక వాక్యం ఉంటుంది అనుక్కుని అనుక్కుని బంధంలో ప్రవేశిస్తాడు ఓ నాలుగు సార్లు నాకు శని ఉంది నాకు శని ఉందంటే శని వస్తుంది ఇప్పుడు భారతదేశంలోనే శనుంది శను అనుకుంటారు మీరు పాకిస్తానో లేకపోతే ఆఫ్ఘనిస్తానో వెళ్తే వాళ్ళు మరొకటి ఏదో ఉందనుకుంటారు క్షణం కూడా ఎవరికి వచ్చినా వాడు అనుకుంటారు అక్కడ ఉన్న గ్రహం ఏదో అక్కడ ఉన్నది ఉన్నదేదో ఉన్నది అది కారణము కాదు కార్యము కాదు వాట్ ఈజ్ ఈజీ కాబట్టి కారణ కార్యభావము అంగీకారము కాదు ఆత్మ ఇది ఎలాగైతే కాగితము నామరూపముల రూపంగా నామరూపాలుగా బుద్ధి ఎందుకు ప్రతిఫలించిందో అంటే నామరూపాలుగా ప్రతిఫలించటానికి కాగితము హేతువు కాలేదు కాగితము సన్నిధి కాగితము కాగితముగా ఉండగా పడవ అనే నామరూపాలు ప్రాజెక్ట్ అయ్యాయి అదేవిధంగా ఆత్మ చైతన్యము అలా ప్రకాశిస్తూ ఆ ప్రకాశంలో దేహము కర్మ ఇలాంటివి ఏమేవో ప్రకాశించి అజ్ఞాన కల్ప అజ్ఞానం చేత వాటి మధ్యన కార్యకారణ భావాన్ని కల్పించుకుంటూ పోవడము అవుతుంది అంచేతనే ఈ సంసారమంతా పెద్ద కల్పన పెద్ద కల్పన కల్పన తప్ప ఇంకేమీ లేదు ఇప్పుడు ఈ సినిమాల్లో వాళ్ళు సినిమాలో యాక్ట్ చేస్తున్నారనుకోండి హీరో హీరోయిన్ యాక్ట్ చేస్తారు ఆ స్క్రిప్ట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్లో హీరో హీరోయిన్ను ప్రేమించుకుంటున్నారని స్క్రిప్ట్ ఉంటుంది వాళ్ళు యాక్ట్ చేస్తారు వీడి కెమెరాలో ఆ బొమ్మలన్నీ తీసుకుంటాడు ఎవరిదాన్ని వాళ్ళు లేచకపోతారు వీడు నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నవాడు ప్రేమించనుకోలేదు అలా ఏ జీవితము దానికంటే భిన్నము మనం అనుకుంటాం దాని దాని సినిమా మూడు గంటల సినిమా చూశారు వాడు సినిమా పెళ్ళిళ్ళు అని అంటే ఇప్పుడు హీరోయిన్ ఉంది ఆవిడికి సినిమా పెళ్ళిళ్ళు డెబ్బై రెండు ఆ తర్వాత ఎవడో వెళ్ళాడింది ఎవడు వెళ్ళి మరి డెబ్బై రెండు పెళ్లిళ్ళు అయిపోతే అంటే డెబ్బై మూడో పెళ్ళి అది కాదు మరి ఈ డెబ్బై రెండు పెళ్లిళ్ళు ఏమిటి ఉత్తు పెళ్లిళ్ళు మరి ఉత్తుత్తు ఇప్పుడు ఓ పెళ్ళి ఉంది సినిమా పెళ్ళ్యా లేకపోతే వాస్తవమైన పెళ్ళ్యా అని మీరు బయట నుంచి చూసి చెప్పగలుగుతారా మీరు చెప్పగలదా చెప్పలేరండి అది సినిమా పెళ్ళియా యథార్థమైన పెళ్ళియా అని మీరు ఎలా చెప్తారని చెప్పలేరు వాళ్ళు చెప్తే ఓహో అనుక్కోవడం తప్ప మీకు ఎలా తెలుస్తుంది దా దాని ముఖం మీద ఏం రాసి ఉండదు పొంది పెళ్ళి కాకపోతే మరొకటి ఈ విధంగా అంతా కల్పన చేసుకుంటున్నాం కల్పన తప్ప జీవితంలో వాస్తవికత ఏదీ లేదు యథార్థం ఏవో ఈ సకల కల్పనలకు అధిష్టానమైన ఆత్మ చైతన్యం ఒక్కటి ఏ ఇది ఏది యథార్థం కాదు ఇవన్నీ కల్పనలే ఇప్పుడు ఆ కల్పనల్ని మనం ఏం చేయనక్కర్లేదు అది కల్పన అని తెలుసుకుంటే సరిపోతుంది కాబట్టి తర్వాత ప్రేమకి కల్పన అర్థు కాదు తర్వాత కల్పన ఉంటేనే ప్రేమిస్తాను అనడం కూడా సరికాదు కల్పనతో సంబంధం లేకుండా ప్రేమించవచ్చు కాబట్టి కల్పన ఉంటేనే ప్రేమ అనేది లేదు కల్పన వల్ల బంధం ఉంటుంది ప్రేమ ఉంటుంది జ్ఞానం వల్ల ప్రేమ ఉదయిస్తుంది కల్పన వల్ల ప్రేమ ఉదయించదు కల్పన వల్ల బంధమే ఉంటుంది అంచేతనే ఇప్పుడు ఒక యంగ్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి పైలా పచ్చిసుగా తిరుగుతున్న యంగ్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి ఆ పెద్దవాళ్ళందరూ వీడు మహోత్సాహంగా గెంతులు వేసుకుంటూ తిరిగేస్తుంటే వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే వీడికి మరీ ఉత్సాహం ఎక్కువైపోయిందిరా వీడి మెడకు ఒక బండరాయి కట్టేస్తే కానీ వీడు దారిలోకి రాడు అని అనుకుంటారు వాడికి పెళ్లి చేస్తారు వాడింకక్కడి నుంచి వివాహ బంధంలో వాడు బ్రతికూల్లత కాల ఆ వివాహ బంధంతో కంటాలు పడుతూ ఉంటాడు ఇదంతా కూడా ఒక మానసికమైన కల్పన తప్పిస్తే వాస్తవం కాదు జీవితము ఒక దీర్ఘ స్వప్నము వంటిది కాబట్టి ఈ కల్పనలన్నీ యథార్థం అనుకుని దాంతో వ్యవహరించడం కంటే నా స్వరూపమేమి అని తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఎది హేతుఫలయో అన్యోన్య సిద్ధి అభ్యుపగమ్యతే ఏ త్వయా కాబట్టి అంతవరకు మళ్ళీ అనుకుందాము హేతుఫలములకు అంటే దేహము కర్మ వాటికి పరస్పర కార్యకారణ భావాన్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నావు కదా దేహము కర్మ మధ్యన కార్యకారణ భావము కలదు అని కదా నీ గోల అదే కదా దేహానికి కర్మకి మధ్యన సంబంధం ఉందండి ఏమి సంబంధమయ్యా అంటే కార్యకారణ భావ రూపమైన సంబంధం ఉన్నది ఓకే గాడ్ బ్లస్ యూ నువ్వు మాకొక్క మాట చెప్పు ఏది ముందు పుట్టిందో చెప్పేసే ఇంకంతకంటే నువ్వేమీ చెప్పదు అదొక్కటి చెప్పు నువ్వు కథరత్ పూర్వం నిష్పన్నం హేతుఫలయోహ ఆ హేతుఫలయోహం ముందు పెట్టుకోవాలి హేతుఫలయోహ్ కథరత్ హేతు ఫలము అని రెండున్నాయి హేతు అంటే ధర్మాధర్మాది కర్మ ఫలము అంటే దేహం ఆ రెండింటిలో కథరత్ ఏది పూర్వం నిష్పన్నం ముందు పుట్టింది అని చెప్పు నువ్వు ఎందుకు చెప్పాలి అంటే అరే ముందు పుట్టింది ఏదో లేకుండగా తర్వాత పుట్టింది ఎక్కడి నుంచి వస్తుంది అందుకోసం చెప్పాలి ఈ కుర్రాడు ఉన్నాడు వీడి తండ్రి ఎవరు అంటే తండ్రి లేడండి ఇంకా పుట్టడం తర్వాయండి అంటే అది ఎలా కాబట్టి అది ఆ ముందు పుట్టింది చెప్పు ఎస్ పశ్చాద్భావ సిద్ధి సార్ పూర్వ సిద్ధ్యపేక్షయా పూర్వమునందుండేది సిద్ధించిన తర్వాత దానిని అపేక్షించుకొని తరువాత వచ్చేది సిద్ధిస్తుంది కాబట్టి ముందు ఉన్నదేదో చెప్పు అంటే ముందు ఉన్నది ఎందుకండి అను అనకూడదు ఎందుకంటే ముందు ఉన్నది సిద్ధించాకనే దాన్ని అపేక్షించుకుని తరువాత పుట్టిది సిద్ధిస్తుంది నువ్వు ముందు ఉన్నదే చెప్పను లేదు సిద్ధించలేదు అంటే తరువాత ఉన్నది ఎలా సిద్ధిస్తుంది కాబట్టి దేహము కర్మ అనే రెండింటిలో ఏది ముందు పుట్టిందో నువ్వు చెప్పు తద్బ్రూహి ఇర్థ అదేమిటో నువ్వు చెప్పు నువ్వు చెప్పలేను నేను చెప్పలేను నాకు శక్తి లేదు మహాశయ నేను చెప్పలేను అశక్తిరపది జ్ఞానం పునఃి అజాతిష్పరి దీపిత బుద్ధై బుద్ధుడు బుద్ధుడు అంటే భగవాన్ బుద్ధుడు కాదు బుద్ధై బహువచనం తెలివైన వాళ్ళు మీరందరూ తెలివైన వాళ్ళు కదా మాకు ఈ శాస్త్రం తెలుసును అదే శస్త్రం తెలుసునని మీరేమో చెప్తున్నారు కారణకార్యభావం చెప్తున్నారు ఏది ముందు చెప్పు ఏది ముందు దేహం నుంచి కర్మ పుట్టిందన్నావు నువ్వు మళ్ళీ కర్మ నుంచి దేహం పుట్టిందంటున్నావు నేను పైగా శాస్త్రం తెలుసున్నవాడిని జ్ఞానం గలవాడిని అంటున్నావు నువ్వు ఇంత మాత్రం చెప్పు పూర్వం కథరత నిష్పన్నం ముందు దేహమా ముందు కర్మయా చెప్పదు నువ్వు అశక్తి నాకు తెలియదు నేను చెప్పలేను అనువంటే మరి నువ్వు నీ చదువు నీ జ్ఞానము మీరందరూ కలిసి ఏం తేల్చారంటే అజాతి పరిదీపిత ఏది దేని నుండి పుట్టలేదు అనే మీరు నిర్ధారించినారు తప్ప సో మీరు అజాతవాదాన్ని నిర్ధారించినారు ఆత్మకు పుట్టుకలేదు అనే నిర్ధారింపబడుతోంది తప్ప ఫలానాది హేతువు ఫలానాది కారణము అని చెప్పడానికి అవకాశమే లేకుండా అయిపోతుంది ఆ శ్లోకం దాంట్లో మూడు హేతువులు చెప్పారు అజాతి అపరిజ్ఞానం క్రమకోప అని మూడు హేతువులు చెప్పి ఈ మూడు హేతువుల కారణ మూడు మూడు అంశాలున్నాయి ఈ మూడింటి కారణంగా కారణకార్య సంబంధాన్ని మనం నిలబెట్టలేము అంచేత ఇంకా మిగిలింది అజాతవాదమే ఆత్మ పుట్టలేదు ఆత్మకి పుట్టుకలేదు ఆత్మకి పుట్టుక లేదు అంటే అది చాలా మంచి శువార్త అది ఎందుకు తెలిసిన ఆత్మకు మారణమే ఉండదు మృత్యుభయం నుంచి మానవుడు విముక్తుడవుతారు కాబట్టి ఈ శ్లోకాన్ని మళ్ళీ క్లాస్లో పూర్తికెళ్తారు ఓం ఓం నమూర్ణ పూర్ణ పూర్ణ పూర్ణ